వామే కవి కవీనాము పనుశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద శృణ్వన్నోదసాదనం శ్రీమహాగణాధిపతాశివసార శంకరాచార్యమ్యమాదాచార్యపర్య వందే గురుపరంపరా సహనా వ సహనౌునస్ వీర్యకరవహై తేజస్వినీతమస్ మావిషావై ఓ శాంతిశాంతిశ్ శాంతి ఆత్మా అరే ద్రష్ట శ్రోతవ్యో మంతవ్యాసి జీవితంలో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండగా మొత్తం జీవితాన్నంతని గడిపేయడం ఏదైతే గలదో ఇది చాలా తెలివి తక్కువ పని ఇంకైతేనే మనం చూస్తూ ఉంటాం ధర్మార్థ కామములోనే మూడు పురుషార్థముల ఎందు మాత్రమే పరిమితమై ఎవరైతే ఉంటారో వారు జీవితంలో అనేకములైన దుఃఖములను అనుభవిస్తూనే ఉంటారు ఆ దుఃఖములకు అంతమనేదేమీ ఎందుకంటే అర్థకామములు స్వతహాగానే మనిషికి దుఃఖాన్ని ఇస్తాయి కామములు అంటే కామనలు ఈ కామనలు అనేవి అది అంతము చక్రము దాంట్లో తగులుకున్నవాడు దాని నుంచి బయటపడి సుఖంగా విశ్రాంతిని పొందే సందర్భమే ఉండదు ఇక సంపదలు పోగు మనిషికి ఆదుర్దాన్ని ఆందోళనని అధికం చేస్తాయి భయాన్ని పెంచేస్తాయే కానీ సుఖాన్ని అవన్నడూ ఇవ్వలేవు ఇకపోతే ధర్మం అనేది ఒకటి ఉన్నది ధర్మము అంటే మతం ఎంతసేపటికి మతం సో మతాలు అనేకం దాంట్లో మన మతం అన్నిటికంటే గొప్పదని మనం అనుకుంటాం కాదు మా మతం గొప్పదని ఇంకొకటి అంటాడు ఇంకొక ఎవరిదాన్ని వాళ్ళు ఉంటే పర్వాలేదు కానీ వీళ్ళు ఒక చోట చేరి కొట్లాడుకుంటూ ఉంటారు తర్వాత ఈ కర్మకాండ ఏదైతే కలదో దాని వలన మనిషికి విశ్రాంతి అనేది ఉండదు చూస్తూ ఉంటాం మనం జీవితంలో ఇకపోతే కర్మకాండకు సంబంధించి రెడీమింగ్ ఫీచర్ అంటారు అంటే మీరు దాని గురించి కొంత అనుకూలంగా పాజిటివ్గా చెప్పాలంటే ఏం చెప్పాలంటే మరణించిన తర్వాత స్వర్గం వస్తుందని చెప్పాలి ఇక్కడ వచ్చిది లేదు ఇక్కడ ఎంతసేపు పొగ దుమ్ము ధూళి తప్ప ఇక్కడ వచ్చేది లేదు ఏమంటే ధూమధూసరితాంగానాం అని వర్ణించారు భాగవతంలో ఈ పొగతోటి అంత ఒళ్ళంతా బూడిద పట్టేసి ఉన్నారు వీళ్ళు ఇక్కడ వచ్చేది ఏం లేదు పోనీ ఇక్కడ ఏదైనా ఒక శాంతి వస్తుందంటే శాంతి ఉండదు ఎందుకంటే కర్మకాండకు చిక్కున్న వాడికి శాంతి ఉండదు ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలనేటువంటి ఆధ్వర్యంలోనే ఉంటాడు కర్మి కర్మికి విశ్రాంతి ఎరగడు కనుక ఆ పూర్ణత్వము కర్మికి అన్నడు ఇక్కడ లభించదు ఇంకా మీరు ఏం చెప్పినా స్వర్గం వస్తున్నాయా ఆయన మరణించిన తర్వాత చెప్పాలి మంచిది శాస్త్రం అలాగే చెప్తోంది అయితే శాస్త్రం ఇంకా ఇంకా కొన్ని మాటలు కూడా చెప్తోంది ఇంత మాత్రమే కాదు క్షీణేపుణ్యే మృత్యులోకం విషయం అని కూడా చెప్తోంది కాబట్టి దాంట్లో కూడా కృతార్థత లేదు ఆత్మస్వరూపమును తెలుసుకొని తీరాలి అది సత్యము ఆ సత్యాన్ని జీవితాన్ని ఈ ధర్మార్థకామాలతో గడిపేయడం అన్నది మనిషిని సంసారంలో బంధించేదే కానీ కృతార్థతను ఈయజాలదు కాబట్టి రే మైత్రేయి వై నిశ్చయముగా ఆత్మస్వరూపమును తెలియవ్వలేము ఆత్మవారు ద్రష్టవ్యహ ఎందుకు తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకోవాలి అంటే శ్రోతవ్య శ్రవణం చేసి తెలుసుకోవాలి అయితే ఈ శ్రవణం అనేది దాని గురించి వ్యాఖ్యానిస్తూ ఉన్నా రెండు వ్యాఖ్యానిస్తున్నా ప్రస్తుతానికి ద్రష్టవ్యహ శతవ్య ఈ రెండును తర్వాత మంతవ్యహ నిరుధ్యాసితవ్యహ అది కూడా మనం చూడాల్సి ఉంటుంది స్లో చేయగలిగితే స్లో చేయండి అయితే కట్ అయితే కట్ చేసేయండి కట్ చేసేయండి మొన్న రాజమండ్రిలో సభా కార్యక్రమానికి ముందు ఈ ఇష్యూ మీద మేము స్టక్ అయిపోయాం ఎందుకంటే ఫ్యాన్లు అన్నీ పెట్టేశారు రై రై రై రై రై తిరిగేస్తున్నాయి ఆ మెళ్ళ వేసేసి స్వామీజీ ఇంతటి వారు చెప్పేసి నన్ను పరిచయం చేసేసి ఆయన వెళ్ళి కూర్చున్నారు నేను వెళ్ళా రండి అని చూడండి దీని సంగతి ఏదో సెటిల్ చేయండి ఫ్యాన్ల సంగతి మీరు ఇది రై రై రై తిరిగేస్తుంటే అంటే మాకు బాగానే వినపడుతుందన్నా మీకు వినపడుతుంది సరే నా కఠం పోతుందా దీని సంగతి ఏదో మీరు సెటిల్ చేయండి మీక అంటే మరి వేడిగా రాజమండ్రి అంటే వేడిగానే ఉంటుంది హైదరాబాద్ వేడి రావాలంటే ఏప్రిల్ రావాలి రాజమండ్రి ఏప్రిల్ రనక్కర్లా ఫిబ్రవరి నుంచి వేడిగా ఉంటుంది నేను చెప్పాను మీరు వేడిని సహించి నా ఉపన్యాసం కూడా వేడిగానే ఉంటుంది ఈ రెండు వేడిలని మీరు సహించగలరేమో ఆలోచించండి నేను మొదలు పెడతాను మరి మనం ఏం చేద్దామంటే అప్పుడు వాళ్ళు ఫ్యాన్లన్నీ కట్టేసి నేను రెగ్యులేటర్స్ తగ్గించండి నాన్న అవేం పనిచేయవు వాళ్ళు చెప్పారు రెగ్యులేటర్స్ పనిచేయవు నాన్న మరి మీరు ఏం చేస్తున్నారండి సంథింగ్ యూ షుడ్ హ్యావ్ డన్ అబౌట్ ఇట్ ఏదో దృష్టి కాబట్టి శ్రవణం చేయాలి శ్రవణం చేయాలంటే చాలా కష్టం మరి మీరు సూక్ష్మంగా మీరు గ్రహించే సమస్యలు కనుక చెప్తున్నాను సాధారణంగా పాఠం వినడానికి వచ్చేవాళ్ళు ఎలా ఉంటారంటే దేవాలయానికి వెళ్ళేవాళ్ళు కానీ మహాత్ముల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కానీ ఎలా ఉంటారంటే ఆయన చెప్తాడు మనం చేద్దాం అనే ధోరణిలో ఉంటారు ఆ పావు గంట ఫాలోయర్స్ అంటారు దే ఆర్ ఫాలోయర్స్ దే ఆర్ నాట్ లీడర్స్ లైఫ్లో వాడు చెప్తాడు నేను చేస్తానంటాడే కానీ నేను తెలుసుకుని స్వతంత్రంగా నిర్ణయించి అడుగు ముందుకు వేస్తాను అన్నాను అనడు ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి అక్కడ పురోహితుడు ఏం చెప్తే చేస్తారు అంతే కదా సో అలాగే మీరింట్లో కూర్చొని ఏదైనా కర్మ చేశారనుకోండి సత్యనారాయణ వ్రతం ఇత్యాది కర్మ ఓ పురోహితుడిని పిలుస్తారు ఆ పురో కర్మ మొదలెట్టే వరకు మీరు చాలా ఉంటారు ఏ పంతులు ఇలా కూర్చొని హడావిడి చేస్తారు కర్మ అయిపోయిన తర్వాత కూడా చాలా స్వతంత్రంగా నేను ఇచ్చిన దక్షిణ తీసుకుని వెళ్ళి ఇటువంటి మాట్లాడుకొని మీరు చాలా జబర్దస్తిగా స్వతంత్రంగా ఉంటారు కానీ ఆచమనం చేసినప్పటి నుంచి వీడు అరాధీనుడు ఆయన ముక్కు పట్టుకోమంటే ముక్కు పట్టుకుంటాడు ఎందుకు ముక్కు పట్టుకోవాలని అడగను కూడా అడగడు ఒక్కసారి అడగచ్చు కదా ఏమో ముక్కు పట్టుకోమంటున్నావు ఎందుకు పట్టుకోవాలి ముక్కును ఎవడైనా ఒకడు అడగాల నేను ఎప్పటి నుంచో చూస్తున్నా ఎవడైనా ఒకడు అడుగుతాడు వాడు అడగడు ఎందుకంటే మనిషి ఏం చేస్తాడంటే ఫిక్స్ అయిపోతాడు ఫాలోయర్ మోడ్లో ఫిక్స్ అయిపోతాడు వీడు చెప్తాడనే వింటాను అంతే అలాగే ఈ మహాత్ముల ప్రవచనాలని చెప్పేసి వెళ్తూ ఉంటారు ఆయన చెప్తాడు వీళ్ళు వింటారు ఆయన ఏదో తలా తోకుండా లేకుండా చెప్తున్నాడు మనం వింటున్నాము ఇది సందర్భంగా లేదని ఎవ్వడికీ అనిపించదు ఆ మోడ్లో ఉండి మీరు శ్రవణం చేస్తే అది శ్రవణమే కాదు కాబట్టి ఎవడో ఒక ఆయన చెప్తారు మనందరం దాన్ని స్వీకరిద్దాము అని ఉండకూడదు మీరు ఆ ఫాలోయర్ మోడ్లో ఉండి శ్రవణం చేస్తే మీకు ఆ శ్రవణం వర్క్ కాదు మీరు ఏం చేయాలంటే చెప్పేదానికి ఎగ్రీ అవ్వాలా డిసిగ్రీ అవ్వాలా అంటే ఎగ్రీ కాకూడదు అయితే డిసగ్రీ అవ్వాలా డిసిగ్రీ కూడా కాకూడదు యూ షుడ్ నాట్ అగ్రి అండ్ యూ షుడ్ నాట్ డిసగ్రీ అండ్ యూ షుడ్ నాట్ బే ఫాలోయర్ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందువల్ల స్వామి తత్వవిధానంద చెప్పాడు కాబట్టి అవసరం ఉన్నది నో ఆ చెప్పిన మాటలో ఉండే సత్యాన్ని గుర్తించి యా కరెక్ట్ జగత్తు ఈశ్వరుడు గురించి తెలుసుకునే ముందు నా గురించి నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అని కాబట్టి యాజ్ఞోజ్ఞుడు చెప్పాడు కాబట్టి మైత్రే తెలుసుకునే ప్రయత్నం చేస్తోందని కాదు ఆయన కాఫీ పెట్టమంటే కాఫీ పెట్టింది ఉప్మా చేయమంటే ఉప్మా చేసింది ఆత్మల గురించి తెలుసుకోమంటే అలా తెలుసుకుంది ఇట్స్ నాట్ లైక్ దాట్ కాబట్టి ఈ ఫాలోయర్ జనరల్గా లోకంలో ఫాలోయర్సే ఉంటారు తప్ప స్వతంత్రమైన దృష్టి కలవారు ఉండరు మీకు లోకంలో మీకు పద్ధతి చెప్తున్నా ఫాలోయర్సే ఉంటారు ఆ దృష్టితో వేదాంత శ్రవణం చేస్తే మీకేమీ ఉపయోగం ఉండదు దాని బయటపడడం కష్టం ఎందుకంటే జనులు ఈ ఈ రకమైన ఫాలోయర్షిప్గా అలవాటు పడుతూ ఉంటారు స్వతంత్రంగా ఆలోచించటం అన్నది వాళ్ళు అదొక పని కింద పెట్టుకోరు అదో అదొక పెద్ద దోషం అది మీరు గమనించాల్సి ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏమంటే చూడండి విశ్వాసము విజ్ఞానము నన్ను ఉన్నాయి మీరు విశ్వాస మోడ్లో ఉండి విన్నారనుకోండి మీకు ఆత్మ జ్ఞానం మీకు కలుగు విశ్వాస మోడ్డులో ఉండి వింటే మీకు కలు మీరు విజ్ఞాన మోడ్డులో ఉండి వినాలి మీకు విశ్వాస మోడ్కి విజ్ఞాన మోడ్కి తేడా ఎలా ఉంటుందంటే ఆయన ఎవడో నోట్లోంచి శివలింగం తీసి ఈ మధ్యన టీవీలో తెగ చూపించాడు శివలింగం తీసి ఇది ఆత్మలింగము అంటే మీరు ఏం చేయాలి వెంటనే నోట్లోంచి ఎలా వచ్చింది ఆత్మలింగం అంటే ఏమిటి అసలు ఆత్మంటే ఏమిటి లింగం అంటే ఏమిటి దీన్ని ఆత్మలింగం అనడంలో అభిప్రాయం ఏమిటి అని మీరు ఇన్ని మీరు వేసుకోవాలి మీరు వేసుకోవాలి మీకు ఏదైనా ఛాన్స్ ఇస్తే వాళ్ళని కూడా వెయ్యాలి వాళ్ళ ఛాన్స్ ఇవ్వరు మీకు కాబట్టి వాళ్ళని వేయక్కర్లేదు వాళ్ళని వేస్తే గలాట అవుతుంది కాబట్టి వాళ్ళని వేయనక్కర్లేదు మనం లేచు కావచ్చు ఈ ప్రశ్నలు ఆత్మలింగం అంటే ఏమిటి ఆత్మలింగ ఆత్మలింగం అంటే అది రాయిలా ఉంటుందా ఆత్మ రాయాది కాబట్టి ఆత్మలింగం అలా నోట్లోంచి పైకి ఎలా వస్తుంది దానికి ముందు కనుక కూడా ఆయన నీళ్లు ఉమ్ము వేస్తున్నాడే ఆ ఉమ్మిలోంచి వస్తుంది ఆత్మలింగం వాట్ డౌజ్ ఇట్ మెయిన్ ఇది విజ్ఞానం ఏమండి ఈ విజ్ఞానాన్ని అంతా ప్రక్కకు అలా దండం పెట్టి అది ఎవరికో ఒక ఆయనకి ఇస్తాడు ఆయన ఆ డబ్బులు ఎక్కువ ఆయన ఎవడో అంటున్నారు డబ్బులు బాగా ఎక్కువ ఇచ్చిన ఆయనకి ఇస్తాడు ఒక ఆయనకి ఆ ఇస్తాడు డాలర్లో డాలర్కి విలువ ఎక్కువ ఇప్పుడు రూపాయలు ఎన్ని పోగేస్తే ఓ కప్పు కాఫీ వచ్చింది రూపాయికి విలువ లేదు డాలర్లకి అలవాటు పడితే రూపాయలకు అసలు ఏమి ఆనవు డాలర్లకు అలవాటు పడ్డ చేతికి రూపాయలు పెద్ద విలువగా అనిపించవు నిజంగా రూపాయికి విలువ అనిపించాలంటే డాలర్లకి చేయి అలవాటు పడకుండా చూసుకోవాలి నేను ఎంచేతనే చేయి డాలర్లకు అలవాటు పడకుండా నేను చూసుకున్నా వాళ్ళ డాలర్లు వాళ్ళకి ఇచ్చేసి లేదు వీలైనంతలో ఏవో రొంటిలో పెట్టుకుంటావు వరీ వదిలే కానీ సో కాబట్టి వాట్ ఎవర్ ఇది విజ్ఞానం విజ్ఞానం అంటే ఇలా ఉంటుంది ఏమిటంటే ఆత్మలింగం తీయడం ఏమిటి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ మాట అసలు ఆత్మలింగం అంటే ఏమిటి దీస్ ఈజ్ అటర్లీ అన్ఆక్సెప్టబుల్ విశ్వాసం అంటే ఏమిటి దానికి దండం పెడుతూ ఆయనకి దండం పెట్టడం అది పట్టుకుని వాడికి దండం పెట్టడం ఇది విశ్వాసం ఆత్మ ఆత్మజ్ఞానం దగ్గర విశ్వాసమునకు తాగులేదు విజ్ఞానమునకు సంబంధించిన విషయం అది కాబట్టి మీరు విశ్వాస మోడ్లో ఉండి వేదాంతాన్ని వింటే అది వర్కౌట్ కాదు చాలామంది అలాగే ఉంటారు అండ్ బిలీవ్ వేదాంతాన్ని అధ్యయనం చేసేవాళ్ళు చాలామంది విద్వాంసులు అనబడే వాళ్ళు కూడా విశ్వాస మోడ్లో అధ్యయనం చేస్తారు తప్ప శ్రవణం చేస్తారు తప్ప విజ్ఞాన మోడ్లో శ్రవణం చేయరు అది పెద్ద దోషం అనిచేతనే శ్రవణం అన్నది చాలా కష్టం తర్వాత శ్రవణము ఇంకొక పద్ధతి గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అంటే సమాచారాన్ని ప్రోగు చేయటం ఇప్పుడు అదొకటి ఉంటుంది ఆ రకంగా శ్రవణం చేసినట్లయితే అది మీరు ఇప్పుడు మ్యాథమెటిక్స్ క్లాస్కి వెళ్ళారనుకోండి ఆ క్లాస్లో ఆయన చెప్పేది అంతా మీరు నోట్స్ రాసుకుంటారు మీ బుద్ధిలో ఎక్కించుకునే ప్రయత్నం చేస్తారు అలా అయితే రిజర్వాయర్లోకి నీటిని పంపు చేసే ప్రయత్నం చేసి రిజర్వాయర్లో నీరు ఎక్కువ ఉండిట్లా చేసుకుంటాము అలాగే బుద్ధి యందు సమాచారం ఇన్ఫర్మేషన్ మోర్ మోర్ ప్రవేశపెట్టి ప్రయత్నం చేస్తాం కాబట్టి శంకరాచార్యులు వివేక చూడాలలో ఏం చెప్పారు వేదాంత డియ్యంలో ఏం చెప్పారు అంటే ఈ రకంగా పంచదశలో విద్యారణ్య స్వామి ఏం చెప్పాడు ఎక్కడెక్కడ ఎవడెవడు ఏది ఏది చెప్పాడు అనే సమాచారాన్ని బాగా పోగేసుకోవడం బుద్ధి ఎందు దాన్ని అక్కడలాగా ఫిక్స్ చేసి పెట్టుకోవడం ఆ తర్వాత ఉపన్యాసం చెప్తే అవన్నీ కూడా వస్తూ ఉంటాయి తీసి జనం మీద విసురుతూ ఉండడం సో ఆ రకంగా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనే పద్ధతిలో కనుక మీరు శ్రవణం చేసినట్లయితే అది వర్క్ అవుతుంది ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి మందు కోసం వెళ్ళినప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం వెళ్తారా లేకపోతే రోగ నివృత్తి కోసం వెళ్తారా రోగ నివృత్తి కోసం వెళ్తారా అది ఆ మందు నేను వేసుకోవాలి నాకున్నటువంటి దుఃఖం తొలగిపోవాలనే దృష్టితో వెళ్తారు కానీ ఏ రోగాలకు ఏ మందులు ఉంటాయి ఈ డాక్టర్ ఎంత గొప్పగా వైద్యం చేస్తాడని పరీక్షించడం కోసం మీరు వెళ్ళరు కదా కాబట్టి సమాచారాన్ని సేకరించడం కోసం కాదు అనే విషయాన్ని స్పష్టంగా తెలిసి ఉండాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే శ్రవణం అనేది కుదురుతుంది అంతా నెగిటివ్ అంటే ఏదేది ఉంటే శ్రవణం కాదు చెప్తున్నాను ఇవేమీ లేకుండా ఉంటే శ్రవణం అవుతుంది ఇంకొక మాట తర్వాత అదేమంటే మనకి ఎవెవో అభిప్రాయాలు ఉంటాయి ఆత్మ గురించి ఏవో కొన్ని భావాలు ఉంటాయి తర్వాత మనం ఇక్కడ అక్కడ విని మనసులో పెట్టుకున్న భావాలు ఉంటాయి ఆత్మ అంటే ఆయన అలా చెప్పాడు ఈయన ఇలా చెప్పాడు కూర్చోండి ఆ కుర్చీలో కూర్చోచ్చు మీరు స్వామీజీ అలా కూడా అక్కడే కూర్చోండి కాబట్టి అనేక భావాలు ఉంటాయి ఆత్మలు వేరు వేరని చెప్పారండి ఆయన ఎవరో అని ఒకడు అంటాడు అని ఎక్కడో వినొచ్చి అలా అంటాడు కాదు ఆత్మలన్నీ ఒక్కటేం చెప్పాడండి రాజమండ్రిలో ఇంకో పండితుడు అని ఇలాగ ఎవడ ఏం చెప్పాడనే వాడికి స్వతంత్రమైన అప్రోచే ఉండదు ఈ భావాలన్నీ పెట్టుకుంటాడు ఇక్కడ అక్కడ గ్యాదర్ చేసిన భావాలు ఆ భావాలు పెట్టుకుని వాటిని అలాగా ఒక స్క్రీన్ కింద పనిచేస్తాయి తర్వాత ప్రొజ్యుడిసెస్ ఉంటాయి ప్రొజ్యుడిసెస్ ఫిక్స్ చేసుకున్నాం ఇప్పుడు వీడు సర్వం కల్విధం బ్రహ్మ అని తెలియాలనుకోండి మేము వయం బ్రాహ్మణాహ తే క్షత్రియా వైశ్యాహ అని ఒక ఉంటాడు వాడు సర్వం బ్రహ్మ ఎలా తెలియగలుగుతాడు సర్వం బ్రహ్మ నేను చూశాను కనుక చెప్తున్నాను మీకు నేను ఒక రకమైన సెంటెన్ సూస్ తో చెప్తూ ఉంటా ఇట్ మే నాట్ అగ్రీ విత్ ఎవరి బాడీ బట్ దట్ ఈస్ హోయా సో నేను గమనించాను సర్వం కల్విదం బ్రహ్మ నేను వ్యాఖ్యానం చేస్తుంటే పది మంది కూర్చొని వింటున్నారనుకోండి అవిని వాళ్ళలో ఒకడు హీ హాజ్ ఆల్రెడీ గాట్ స్ట్రాంగ్ ఫిక్సేషన్స్ అబౌట్ క్యాస్ట్ క్రీడ్ రేస్ రిలిజియన్ వాటన్నిటి గురించి స్ట్రాంగ్ ఫిక్సేషన్స్ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పి వచనాన్ని అతను ఆ ఫిక్సేషన్స్ యొక్క ఆ స్క్రీన్లోంచి చూస్తాడు వెంటనే ఏమంటాడో తెలిసిన సర్వం కల్పితం బ్రహ్మ కరెక్టేనండి కరెక్ట్ కాదంలేడుగా ఎందుకంటే శాస్త్రం చెప్తోందిగా కరెక్టేనండి కానీ వ్యవహారం అనేది ఒకటి ఉంది కదా అంటాడు చూసారా ఆ మాట అన్న వెంటనే నేనేమన్నానంటే యూ హ్యావ్ ఆల్రెడీ డిస్ట్రాయిడ్ ఇంకా నీకు నాకు నేను చెప్పేది నువ్వు వినేది ఏమీ లేదు నేనంటే నేను కాదు శృతి చెప్పేది నువ్వు తెలుసుకునేది ఏమీ లేదు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ యూ మేడ్ యూ మేడ్ అండ్ అరేంజ్మెంట్ దట్ సర్వం తల్విదం బ్రహ్మ నా కాదు అని నువ్వు ఆల్రెడీ సెటిల్ చేసి పెట్టేశావు ఇంక శృతి చెప్తుంది కాబట్టి అంచేతనే వీళ్ళు ఎంతకాలం శ్రవణం చేసినా వాళ్ళు అలాగే ఉండిపోతారు వే డోంట్ మూవ్ వన్ ఇంచ్ ఫార్వర్ ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు మేము శ్రవణం చేసుకున్నాము వాళ్ళేం శ్రవణం చేయట్లేదు ఇప్పుడు ఏమైంది ఒక స్ట్రక్చర్ ఆఫ్ ఐడియాస్ ఒపీనియన్స్ అలా ఫిక్స్డ్గా పెట్టుకుని ఉన్నవాడికి ఈ సర్వం కల్విదం అనే మాట వెళ్ళి గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి వచ్చేస్తుంది కెన్ నెవర్ ఎవర్ అండర్స్టాండ్ ఇన్ హీజ్ లైఫ్ టైం ఆ ప్రొజ్యుడిషియస్ ఒపీనియన్స్ అలా ఉంటాయి చాలా ప్రాబ్లం హ్యూజ్ ప్రాబ్లం కాబట్టి అటువంటి ప్రెజిడిసెస్ ఇంట్లినేషన్స్ ఇంపల్సెస్ ఐడియాస్ నోషన్స్ ఫిక్సేషన్స్ ఇవన్నీ మీరు మనస్సులో అలాగా స్థిరంగా అట్టి పెట్టుకుని మీరు వేదాంతాన్ని ఆత్మస్వరూపాన్ని శ్రవణం చేస్తే అది ఎందుకు పనికిరాదు ఆ శ్రవణం వల్ల ఏమేమి ఉపయోగం ఉంది ఎక్కడొచ్చి మార్కెట్లు తిరగడానికి వదిలి ఇక్కడ వచ్చి కూర్చున్నారేమో నాలుగు మంచి మాటలు విన్నామని అలాంటి ఫలం ఏదో మీరు చూసుకోవాలి తప్ప మీకు యథార్థమైన ఫలం లభించదు ఇక్కడ అక్కడా తిరిగి బదులు అక్కడ కూర్చుని ఉన్నాడు నాకు అలాంటి విద్యార్థులు ఎవరు ఉండేవారు మా ఆయన్ని పంపిస్తూ ఉంటానండి మీ దగ్గర పెట్టుకోండి ఎందుకంటే మీ దగ్గరికి రాకుంటే వెళ్ళి క్లబ్లో పేకాటాడుతాడు ఆయన పేకాటాడి వందో రెండు వందలు తగలబెట్టుకుంటాడు ప్రతిరోజు ఈయన్ని ఎగ్గడం ఎప్పుడు నేను చూడలేదు మీ దగ్గరికి వస్తే ఏదో భగవద్గీత రావాయడం భారత ఏదో ఉద్దు నాలుగు మంచి మాటలు పుణ్యం పురుషార్థం నేను పంపిస్తాను ఈయన్ని మీ దగ్గర పెట్టుకోండి నేను ఒక అమ్మగారు ఒక ఆయన్ని నాకు అప్పారు నేనున్నాను వస్తూ ఉన్నాను ఏం చెప్పేది సో ఆ రకంగా నిజంగా కనుక ఏదో కాలక్షేపం అలాగే కాదు వెరీ వెరీ ఓపెన్ మైండ్ అంటే మీ ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్గ్రౌండ్ అంతని కూడా మీరు ఎబియన్స్లో పెట్టి అంటే సస్పెండ్ చేసేసి మీరు వినగలరా బ్యాక్గ్రౌండ్ అంతా సస్పెండ్ చేసి మీరు వినగలరా అంచేతనే వెరీ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉండి వేదాంత బ్యాక్గ్రౌండ్ నుండి ఓపెన్ మైండ్ లేకుండా ఇటువంటి ఫిక్సేషన్స్తో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ప్రవచనం చేయటానికి కూడా మనసొప్పదు ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే రెండు ఇప్పుడు పరుగు పందె ఉంటుంది కాళ్ళు రెండు కట్టేసి పరుగు ఉంటుంది చూడండి అలాంటి పరుగు చేస్తున్నట్టుగా ఉంటుంది మాట్లాడకూడదు ఏది మాట్లాడకూడదు ఇప్పుడు నన్ను వేద వేదమంత్రాలకు అరుణ మంత్రార్థం మీరు పతిని చూశారు కదా రాజమండ్రిలో వేదమంత్రాలకు అర్థం చెప్పండి అని పురమాయించారు నేను వేదమంత్రాలకు అర్థం చెప్పాలి ఆ అర్థం ఎలా చెప్పాలి సాయినాచార్యులు రాసి పెట్టింది చదివేసి తెలుగు అనువాదం చేస్తూ ఉండదు అంతే చెప్పాలి నేను ఒక అంగుళం నేను ఇటు వెళ్ళకూడదు అటు వెళ్ళకూడదు నేను అడిగాను ఏమంటే కొంత ఓపెన్గా సాయనుడు ఒక్కడే కాదండి వేదమంత్రాల ముందు చూసింది సాయినాచార్యుడు పన్నెండో శతాబ్దం వాడు వేదం పన్నెండో శతాబ్దం తర్వాతనే ఉందా అంతకుముందు లేదు మరి అంతకుముందు వేదమంత్రాలకు ఎవరో అర్థం తెలుసుకోలేదా అరబిందో మహాశివుడు ఉన్నాడు స్వామి దయానంద సరస్వతి అరవి సమాజ్ ఫౌండర్ ఆయన వేదాన్ని పట్టుకుని ఆయన మతం మనం ఆయన మతాన్ని నిలబెట్టాడు అంటే కాదండి ఆయన మనకి విరోధు మనకి విరోధులు నువ్వు నువ్వు వేదం వేదం నీ మతం కూడా పురాణమే తప్ప వేదం లేనే లేదు ఇదిగే మాట వరుసకి వేదం అన్నమే తప్ప పురాణ తప్ప దీంట్లో వేదమే ఉంది ఆయన ఏదో వేదం పట్టుకుని ఈ పురాణం నాకొద్దు నేను వేదమే పట్టుకుంటానని ఒక మతాన్ని పెట్టుకున్నాడు హౌ కెన్ న్యూసే ఆయనకి వేదం సంబంధం లేదు వేదం నాకీ తెలుసు ఎలా అనగలం హౌ కెన్ న్యూసే దాట్ ఓకే ఆయన చెప్పిన ప్రతి అక్షరం మనం అంగీకరించకపోవచ్చు కాబట్టి కొంత ఓపెన్నెస్ ఉండద్దా ఏ ఓపెన్నెస్ లేకుండా నేనేం వేదవంతరాశని చెప్తాను మీరేమి ఉంటారు నేను ఓపెన్నెస్ మీకు ఉంటేనే చెప్తాను ఆ కాదు చెప్పండి ఓకే కాబట్టి అంచేతనే ఊరికే ఇక్కడికే అక్కడికి వెళ్తూ ఉండడం ఉపన్యాసాలు ఇస్తూ ఉండడం ఇది ఇది ఇది నాట్ ప్రాపర్ అండి నేను అని చెప్పి మానేశాను అంటే మీరు అనసమ నువ్వు వస్తామని కూడా తిరుగుతూనే ఉంటావు కదా అని నేను క్లాసులకే తిరుగుతా పబ్లిక్ టాక్ అనేది లేదు ఇంకా నా వెంటబడిపోయి నాకు కొంత మొహమాటం ఎక్కువ అదేం క్వాలిఫికేషన్ కాదు అది అది ఆఫ్ మైండే మొహమాటం అన్నది క్వాలిఫికేషన్ అని నేను నాకు మొహమాటం ఎక్కువ దానికోసం ఏదో ఒకటో రెండో కొన్ని అవాయిడ్ తప్పనిసరి ఉంటాయి తప్ప లేకపోతే క్లాసు తప్ప ఇంక అసలు నేను ఏది మాట్లాడను ఎందుకంటే వ్యర్థం సో గెడం పుట్టుకుని వెతుకులాంటి మీరు సత్యాన్ని చెప్పాలంటే ఎక్కడ కూర్తుంది సో ఆ విధంగా వెరీ స్ట్రాంగ్ ఫిక్సేషన్స్లో ఉన్నవాడికి శ్రవణము ఎందుకు పనికి రాదు టోటల్ ఎబేయన్స్ అంటే మీరు మనస్సుని యాంటీ చేసుకుని వినాలి మన మనస్సుంతా ఖాళీగా పెట్టేయాలి ఏమీ ఉండకూడదు నా దగ్గర ఒక విద్యార్థి వచ్చాడు ఒక్క క్లాసు విన్నాడు బుద్ధిమంతుడు ఒక్కే క్లాసు విన్నాడు నేను ఫస్ట్ క్లాసు విన్నాడు అంతకుముందు వేదాంత కోర్సు ఏదో చేశాడు చేసి అంటే వేదాంతం కొంత అధ్యయనం బాగా చేశాడు కదా సంస్కృతం బాగా వచ్చు నా క్లాసుకు వచ్చాడు శ్రద్ధలు బుద్ధిమంతుడు వినయం గలవాడు నా క్లాసుకు వచ్చాడు నేను చూశాను దూరం నుంచి చూశాను సరే అయింది సరే క్లాస్ నా క్లాసు నా ధ్వరణలో నేను చెప్పేశాను క్లాస్ అయిన వెంటనే నేను వచ్చేస్తుంటే వెనకాల పరుగు పొరుగున వచ్చాడు స్వామీజీ సందేహాలు నాకు అప్పుడే నాకు సందేహం కలిగండి నేనున్నాను రెండు అన్నాను చెప్పండి అంటే ఒక సందేహం అడిగాడు ఏదో కర్మయోగాన్ని గురించి చూడు కర్మయోగాన్ని గురించి సందేహం అడుగుతున్నావు కదా నువ్వు ఎక్కడో విన్నదాన్ని మనస్సులో పెట్టుకుని అడుగుతున్నావా లేకపోతే అక్కడ ఉన్న శ్లోకాన్ని చూసి అడుగుతున్నావా That means we are going to do a shiraman. This is some of the problems. All right, let's say, I don't think we are going to do karma. Let us say, karma is going to do karma. Okay. Now, in the getha, karma is a buddhiyukta, he is a buddhiyukta, he is a manish. Yes, in the second time, karma is a buddhiyukta, he is a buddhiyukta, he is a buddhiyukta, he is a buddhiyukta, he is a buddhiyukta, he is a buddhiyukta. ఆ శ్లోకాన్ని దానికి గతి ఇవ్వటం నువ్వు చెప్తున్నావు కర్మ నుండే ఫలమును కర్మ నుండి పుట్టే ఫలమును విడిచిపెట్టి అని ఉంది కర్మజం ఫలం తక్వా అని ఉంది ఏం చేద్దామంటావు చెప్పు నువ్వు అంటే దానికి ఏదో అర్థం చెప్పాల్సి ఉంటుంది తొని మొట్టమొట్ట అసలు ముందా మాట అర్థం చెప్తావా మాట అనకుండానే అర్థం చెప్తావా కర్మ ఫలమును విడిచిపెట్టి అని అనాలా చెర్లేదా అనకుండానే చెప్పేస్తావా సో ఇంకేదో రెండు మూడు క్వశ్చన్లు అయిన తర్వాత చెప్పాను చూడు నువ్వు ఫస్ట్ క్లాస్ విన్నావు నీ బుద్ధి నిండా సమాచారం నిండి ఉన్నది దిస్ ఇస్ ద ప్రాబ్లం ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్ సో యూ థింక్ అబౌట్ ఇట్ ఇంకా డోంట్ ఆస్క్ టూ మెనీ డౌట్స్ నువ్వు కొంచెం యూ సీ నువ్వు ఓపెన్ మైండ్తో వినగలవా నువ్వు ఆలోచించుకో నా క్లాస్ అలాగే ఉంటుంది నువ్వు ఇంకా అసలు కొద్దే విన్నావు ఇంకా చాలా ఉంది నేను చెప్పదు నేను గుండెలు తీసిన బొంతుని నేను ఇంకా చాలా చెప్తా నువ్వు ఓపికగా వినాల్సి ఉంటుంది సో యూ యూ హ్యావ్ దట్ ఓపెన్నెస్ యూ థింక్ అబౌట్ ఇట్ ఇఫ్ యు ఫీల్ యూ హ్యావ్ దట్ ఓపెన్నెస్ దెన్ డోంట్ కమ్ టు మే విత్ సో మెనీ డౌట్స్ నువ్వు విను కొంతకాలం ఓ వారమో పది రోజుల్లో విను కొంత తమాయించుకో అని చెప్పారు దెన్ హీ స్టార్టెడ్ థింకింగ్ కాబట్టి ఈ దృష్టాంతం ఎందుకు చెప్పారంటే ఓపెన్నెస్ ఆఫ్ మైండ్ ప్రీ ప్రయర్ ఫిక్సేషన్స్ ఏమీ లేకుండా ఓపెన్నెస్ ఆఫ్ మైండ్ లేకుండగా మీరు శ్రవణం చేసినట్లయితే దానికి ప్రయోజనం ఉండదు కాబట్టి ఆత్మవారే ద్రష్టవ్య శోతవ్య సో ఈ రకంగా ఇంకొక చెప్పేసి నేను ముందుకు వెళ్తాను శ్రవణం చేసేప్పుడు ఇది కూడా చాలా ముఖ్యమైనది అంటే చూడండి లోక దృష్టి ఏదైతే ఉంటుందో దానికి విరుద్ధంగానే ఉంటాయి ఈ వచనాలన్నీ కూడా దానికి మీరు సంసిద్ధులై ఉండాలి శ్రవణం చేసేప్పుడు నేను శిష్యుడిని ఈయన గురువు అని మీరు ఫిక్స్ చేసుకుని శ్రవణం చేస్తే అది శ్రవణం కాదు ఎందుకంటే మీరు ఒక ఐడెంటిఫికేషన్లో ఫిక్స్ అయిపోతారు నేను శిష్యుడును అని గురువు అని ఇంకొక ఐడెంటిఫికేషన్ చెప్పి వాడికి ఫిక్స్ చేస్తారు సో ఒకప్పుడు ఏమవుతుందంటే గురు శిష్య సంబంధం చాలా పవిత్రమైనది గురువు ఏడల వినయం ఉండాలి భక్తి శ్రద్ధలు ఉండాలి అది చాలా అవసరం కానీ గురువు అనగానేవి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను అనే పదానికి అర్థము దేహము ఇంద్రియములు మనస్సు అయినట్లయితే మీరు వేదాంతం విన్నామనవసరం దేహము ఇంద్రియములు మనస్సుకు అతీతమైనది ఉండబట్టే దానికి ఆత్మాన్ని పేరు పెట్టుకుని శ్రవణం చేసుకున్నాం అదేవిధంగా గురువు అంటే ఎదురుకుండా ఒక ఆయన ఏదో రంగుబట్ల వేసుకుని కూర్చున్నాడు గంభీరంగా ఉన్నాడు ఎత్తైన పీఠం మీద కూర్చున్నాడు ఆయన ఏది చెప్తే అది మనం స్వీకరించాలి అనే ధోరణిలో మీరు విన్నట్లయితే ఇప్పుడు మీరు ఎప్పుడైనా దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ట్రేడ్ యూనియన్ మీటింగ్ మీరు ఎప్పుడైనా చూసారా నేను చూశాను కాబట్టి చెప్తాను ట్రేడ్ యూనియన్ మీటింగ్ ఉంటుంది ఏఐటీయూసి సిఐటియూ బిఎంఎస్ ఇలాంటి ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి కదా దాన్ని మీటింగ్ పెడతారు జనరల్ మీటింగ్ అని అందరూ వస్తారు ఆ మీటింగ్లో నాయకులు ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళు స్టేజ్ మీద ఉంటారు అందరూ కింద కూర్చోబెడతారు పెద్ద హాల్లో ఈ నాయకుల యొక్క అనుయాయులు వాలంటీర్స్ అని పేరు వాళ్ళకి వాళ్ళు బ్యాడ్జీలు పెద్ద పెద్ద బ్యాడ్జీలు పెట్టుకుని అక్కడక్కడ కన్వీనియంట్ స్పాట్స్లో హాల్ అంతా వాళ్ళు మధ్యలో నెలకొని ఉంటారు ఇటు అర అరడవరమంది ఇటు అరడగల మీరు ప్రశ్న వేయడానికి లేస్తే మీ చుట్టూ వాళ్ళు నాలుగు డైరెక్షన్స్లో నలుగురు నెలకొల్లు ఉంటారు ప్రశ్న వేయాలంటే ఈ స్టేజ్ మీద ఉన్న నాయకుడు వేయండి ప్రశ్న వేయండి ఇది జనరల్ మీటింగ్ కదా కమాన్ వెల్కమ్ అంటారు మీరు ప్రశ్న చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వేయాలి మీరు లేవండి క్రితంసారి వసూలు చేసిన సొమ్ములకి అకౌంట్లు చూపించండి అని ప్రశ్న వేశారనుకోండి అంటే ఈయన ఉంటాడు ఆ తప్పకుండా చూపిస్తాం మీరు ఆఫీస్కి వస్తే నేను తప్పకుండా చూపిస్తానని ఏదో చాలా పొలైట్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అక్కడ నలుగురు ఉంటారే వాళ్ళు ఏం చేస్తారంటే క్యాభాయిక బోలరాయభాయ్ చలో చలో బహర్ చలో హం లిఖాయింగే అని వాడు అలా తోసుకుంటూ వెళ్ళిపోతాడు ప్రశ్న రాయడానికి వీల్లేదు చెప్పింది వినేసి చప్పక కొట్టేసి వెళ్ళిపోవడమే ఇది ట్రేడ్ యూనియన్ మీటింగ్ ఈ గురువులు చెప్పే మీటింగ్లు కూడా ఇలాగే ఉంటాయి ఇక్కడ ఎటు వచ్చి జబ్బపుష్టి ఉపయోగించరు కానీ ఒక రకమైన సైకలాజికల్ బ్లాక్మెయిల్ ఉంటుంది ఆయన చెప్పింది మీరు వెళ్ళలే తప్ప ఏమిటా ఏమిటా ఏదో ఏదో లింగం తీసేవా నోట్లోంచి ఎలా తీసేవో చెప్పి చూస్తాను నేను అని అడిగారు ఇంకోటి మీరు అక్కడ ఉన్న శిష్యులు ఏం చేస్తారంటే మిమ్మల్ని తోసుకెళ్ళిపోతారు ఆ హాల్లో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ బ్లాక్ మెయిల్ స్పిరిచువల్ బ్లాక్మెయిల్ ఇమోషనల్ బ్లాక్మెయిల్ స్పిరిచువల్ బ్లాక్మెయిల్ అని సో ఆ రకంగా దిస్ దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ గురువు డమ్ కాబట్టి పెద్ద గురువు ఏదో చెప్తూ ఉంటాడు అది వినేసి మనం అలా వినేసి ఊరుకోవాలంటే దాని మీద ఎస్థ ఇటు కాను అని ఆయన్న ఒక పర్సనాలిటీలో ఫిక్స్ చేసి మీరు ఒక శిష్యుడి పర్సనాలిటీలో ఫిక్స్ అయిపోయి శ్రవణం చేస్తే అది శ్రవణమే కాదు ఇవన్నీ కూడా మీరు ఆంతరంగికులైన విద్యార్థులు కనుక మీకు చెప్తున్నాను ఇదే నేను బయట మీద చెప్తే నన్ను తోసేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఇక్కడ శ్రవణం అనేది ఎప్పుడైతే ఉంటుందో మీరు యు ఆర్ నాట్ ఏ పర్సన్ యు ఆర్ ఆల్ ఐస్ అండ్ ఇయర్స్ ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూసేప్పుడు అక్కడ మనిషి ఉండడు ఓన్లీ ఐస్ అండ్ ఇయర్సే ఉంటాయి అలాగే తెలివి పూర్తిగా వికసించి సత్యాన్ని తెలుసుకోటానికి ఉత్సాహము కలిగిన తెలివి అవి జ్ఞానమే ఉంటుంది తప్ప దాంట్లో ఐడెంటిఫికేషను ఒక పర్సనాలిటీ మీ వైపు నుంచి ఉండకూడదు గురువు వైపు నుంచి కూడా నేను ఫలానా నేను వీళ్ళందరికీ గురువుని నేను ఇది నేను అది అంటూ అది గురువు వైపు నుంచి ఉండకూడదు గురువు శిష్యులను వీళ్ళందరూ నా శిష్యులు అనే దృష్టితో గురువు చూసినట్లయితే ఆయన బోధలో పస ఉండదు శిష్యులు కూడా ఈయన గురువు కాబట్టి మేము ఆయనకంటే ఎప్పుడూ తక్కువ వాళ్ళమే అనే దృష్టిలో ఉన్నట్లయితే మీకు ఆత్మస్వరూపం తెలియదు ఎందుకంటే ఆత్మయందు హెచ్చు తగ్గులు కానీ అనేకత్వం కానీ ఉండవు ఆ విషయం అలాంటి పెట్టి అది ఫైనల్గా ట్రూత్ అది ఆ విషయం అలాంటి ఒక మోల్ ఒక మోల్డ్ ఒక మూసలో మిమ్మల్ని మీరు ఫిక్స్ చేసుకుని ఒక పర్సనాలిటీ మూసలో గురువుని ఇంకొక పర్సనాలిటీ మూసలో ఫిక్స్ చేసి మీరు శ్రవణం సాగిస్తే ఆ శ్రవణం ఫెయిల్ అయిపోతుంది ఎందుకంటే కాంట్రడిక్షన్ వచ్చేస్తుంది కాబట్టి దేర్ ఈజ్ నో టీచర్ దేర్ ఈజ్ నో స్టూడెంట్ దేర్ ఈజ్ ఓన్లీ టీచింగ్ టీచింగే ఉంటుందంటే మీరు మంచిగా అబ్జార్బ్ అయిపోయే సినిమా చూస్తున్నారనుకోండి మంచిగా అబ్జార్బ్ అయిపోయే సినిమా చూస్తున్నారనుకోండి అప్పుడు సినిమా చూస్తున్న వాడు నేను పది రూపాయలు టికెట్టుకున్నాను అనే పెర్సనూ ఉండడు వాడు డైరెక్టరు వీడు యాక్టరు వీడేమో సినిమా ప్రొడ్యూసరు వీడు కెమెరామ్యాన్ను అటువంటి అటువైపు పర్సనాలిటీ ఉండదు ఓన్లీ ఒకటే ఉంటుంది ఏమిటంటే అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అది ఒక్కటే ఉంటుంది అండర్స్టాండింగ్ ఇదిలా అయింది ఇప్పుడు ఇంకేమవుతుంది ఇది ఇలా ఉంది అది ఎలా ఆ సీక్వెన్స్ యొక్క అండర్స్టాండింగే ఉంటుంది ఆ సీక్వెన్స్కి అవతల వైపున ప్రొడ్యూసరు డైరెక్టరు యాక్టరు అలాగే ఉండరు యువతల వైపున పది రూపాయల టికెట్ కొన్ని సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కూడా ఉండడు అండర్స్టాండింగ్ ఒక్కటే ఉంటుంది దానికే అబ్సార్ప్షన్ అంటారు మీకు సినిమాలో అటువంటి అబ్సార్ప్షన్ రాలేదనుకోండి ఆ సినిమా వేస్ట్ ఆ సినిమా ఆడదు సినిమా అంటే క్షణ క్షణం ఉత్కంఠ రేకెత్తించేదిగా ఉండాలి ఆ విసార్షం దాంట్లో ఉండాలి ఎప్పుడైతే ఆ విసార్పం వస్తుందో ఇటువైపు ద్రష్ట అటువైపు డైరెక్టరు యాక్టరు ప్రొడ్యూసరు ఈ డివిజన్స్ ఉండవు వేదాంత శ్రవణం కూడా ఆ పద్ధతిలో ఉండాల్సి ఉంటుంది ఇంకా శ్రవణాన్ని గురించి నేను చెప్పదగిన విషయాలు ఇంకా రెండు మూడు ఉంటే అది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను ఆత్మవారే శ్రోతవ్య ఇంకా తర్వాత మంతవ్య మననం చేయాలి ఈ మననాన్ని గురించి కూడా కొంత మనస్సు పెట్టాల్సి ఉంటుంది జనరల్ గా ఇటువైపు శ్రోతవ్య అటువైపు నిదిధ్యాసితవ్యాలా ప్రధానమైనవి మంతవ్య అనేది ఇట్స్ ఇంపార్టెంట్ బట్ స్మాల్ లింక్ కాబట్టి కొద్దిగా గొప్ప మనం మననాన్ని కూడా వ్యాఖ్యానించుకోవాలి సో విశంకర పశ్చాన్మంతవ్య కర్కథ మీరు మీ బుద్ధిని నిద్రపుచ్చకూడదు ఇప్పుడు ఇప్పుడు మీరేదైనా పురాణ కథ పురాణ కాలక్షేపానికి వెళ్ళారనుకోండి ఆయన ఏదో పురాణ కథ చెప్తూ ఉంటాడు మీరు విశ్రాంతిగా వింటూ ఉంటారు అంటే అర్థం ఏమిటి మీ చెవులు వింటున్నాయి మనస్సు కథనే ఫాలో అవుతోంది కానీ మీ వివేక బుద్ధి అంటే హేతుబద్ధంగా ఆలోచించేటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది నిద్రపోతోంది మీరే నిద్రపుచ్చేస్తారు మీరే నిద్రపుచ్చుతారు ఒక రకమైన ఎనాస్థిటైజేషన్ పూజ స్వామిజీ అంటారు ఎనాస్థిటైజ్ అయిపోతారు అంటే ఒక ప్రశ్న వస్తుంది వీడు పెద్ద డాక్టరు అంటే మెడిసిన్లో చాలా ప్రజ్ఞ గలవాడు పెద్ద డాక్టరు సర్జరీలు చేస్తాడు పెద్ద పెద్ద వైద్యాలు చేస్తాడు సమాజంలో మంచి విద్వాంసుడుగా మంచి విజ్ఞానవంతుడిగా పేరున్నది పెద్ద డాక్టరు అతడు వెళ్ళి ఈ ఆత్మలింగం తీసి కూర్చొని అలా భక్తితో చూస్తూ ఉంటుంది వచ్చి ఆయన ఆత్మలింగం తీసేడం అంటాడు పైగా మీతో ఈ ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేయడండి మీరు న్యూరాలజిస్ట్ అనుకు న్యూరో సర్జన్ అనుకోండి ఆ న్యూరాలజీలో అతని ప్రజ్ఞ చాలా గొప్పది అమెరికాలో హాస్పిటల్స్ వాళ్ళు కూడా దండాలు పెట్టే అంత ప్రజ్ఞ అంతటి ప్రజ్ఞాశాలి కానీ లోపల నుంచి ఆత్మలింగం తీసేడంటాడు ఆయనే మీతో చెప్తాడు అలాగే గంభీరంగా చెప్తాడు హౌ టు ఎక్స్ప్లెయిన్ అప్పుడు పూజ స్వామీజీ దీనికి ఒక ఇచ్చారు అదేమిటంటే వాడు ఆ థింకింగ్ ఫ్యాకల్టీ ఉంది చూసారా తర్కతహ అంటున్నారు శంకరులు దానిని ఆ న్యూరాలజీకే అట్టబెట్టాడు దానికే ఫిక్స్ చేసుకున్నాడు డబ్బుల దగ్గర కూడా పెట్టుకుంటాడు దాన్ని నిదులు పెట్టాడు కానీ ఇదిగో ఈ ఆత్మలంద దగ్గరికి వచ్చేప్పటికీ ఆ పర్టికులర్ పార్షల్లీ ఎనాస్టిటైజ్ ఎనాస్టి డాక్టర్లు ఎనస్థిషియా ఇస్తారు కదా ఏ పార్టీకి ఎనస్టీషియా ఇస్తే ఆ పార్టీ ఇంకా మీకు ఫీల్ కాదు మీరు చేతికి ఎనస్టీషియా చేస్తే అక్కడ చేతులు చేయిలేనట్టే కోసేసినా ఇచ్చి కోసేయ్ ఎనస్తీషియా సో ఆ మతము తర్వాత ఫిలాసఫీ ఆత్మస్వరూపము దేవుడు అనేప్పటికీ వాడు ఎనాస్టిటైజ్ చేసి పెట్టుకుంటాడు అక్కడ ఎనస్టీషియా ఉంటుందంటే అని ఒక ఎక్స్ప్రెషన్ అంటే వాడు ఆలోచించడం మానేస్తాడు ఇలాగ అంచేతనే వాడు ఆత్మలింగం ఉంటాడు నేను ఏదో ఒక చిన్న దృష్టాంతం చెప్తున్నా ఆత్మలింగం నాలుగు సార్లు అన్నానని మీరేమనుకోకండి Of course it is the most ridiculous thing that was not uh, happening, but Allah uh, is not happening, I am not saying anything, I am not saying anything, I am not saying anything, I am not saying anything. The way things are done it is so so humbug, so feel like saying the things which I say. Anyway, that means if you are a Vedantam, Allah is a person, the person who is a person who is a person, the person who is a person who is a person, మీరు తర్కత మీరు ఆలోచించి తెలుసుకోవాలి ఇప్పుడు నేను అంటాను ఆత్మ ఆత్మయే ప్రియమైనది జాయా గౌణప్రీతి పతిహి గౌణప్రీతి అని నేను అంటాను అది ఓసారి అంటాను రెండుసార్లు అంటాను ఇంకా ఎక్కువ అంటే బాగుండదు ఎందుకంటే అందరూ గృహస్థులై ఉండి పాఠాలు ఉంటూ ఉంటే వాళ్ళ దగ్గర ఊరికే అలా పుష్టి చేస్తే అది మర్యాదగా ఉండదు ఓసారి చెప్పు వదిలేస్తా ఎక్కువ నేను అన్నాను సభా నేను ఊరుకుంటా అలాగే పుత్ర కూడా ఏదో two, three times, and then move on. Adhi, yavadukha vaad integrally, he has to examine it. Uttraha, naa puttrudun naadu. Vaad naa chepinu maadra mennta laetane, viti frustrate outto on tad. Yendu gochchindhi frustration? Vaadu naa chepinu maadra venna laetane frustration endu gochchindhi? Eka ni keochchindhi? Asalo, vaadu naa puttrudun naa puttrudun naayi fixation ni keochchindhi, yadaa frustration antaanu. No. Eee fixation yakka viluvaen tattitdi. So, ee jagatthu lhoadu mano, అలాగే గెస్టుల్లాగా వస్తాం కొంత కొద్దిసేపు నాటకం ఆడేసి అవతలకి పోతాం ఇంట్లో వీడు నా పుత్రుడు వీడు నా ఇది అది బంధవ బాంధవ్యాలు ఏర్పరుచుకుంటాం బధ్నాతీతి బంధువు సో బంధువు అంటే బంధిస్తాడు కాబట్టి బంధువైనాడు కనుక ఏమిటిది ఈ ఫ్రస్ట్రేషనే బంధం బంధం అంటే వాడు వచ్చేదో కట్టేస్తాడని కాదు ఆ ఫ్రస్ట్రేషనే బంధం ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది మనం ఏదో అపేక్షిస్తాం మనం పెంచి పెద్ద చేసేమో మన ఎడద కొంత ప్రేమగా ఉంటారేమో మనకు కొంత సేవ ఏమైనా చేస్తారేమో అని మనం ఒక అపేక్ష పెట్టుకుంటాం ఆ అపేక్ష పెట్టుకునే మనం దుఃఖపడతాం ఈ తప్పు ఎవళ్ళది వాళ్ళదా తప్పు మందా మందే తప్పు అపేక్ష పెట్టుకోవడం తప్పు నాది అంచేత నాకు దుఃఖం కలిగింది అది నేను విచారించుకోవాలి దీన్ని మననము అంటారు ఆ మననం మీరు చేసుకోవాల్సి విద్యార్థులు మననాన్ని చేసుకోవాలి తర్కత శాస్త్రాన్ని వినాలి విన్నదాన్ని గుర్తు పెట్టుకోవాలి గురువు రథితం గురవే నివేదితం కింద ఉండకూడదు గురువు అంటే పంచమే యాక వచ్చినాం గురువు గారి నుంచి గురువు గారికి సమర్పించేసి వెళ్ళేప్పుడు దండం పెడతారు కదా దండం పెట్టాడు ఆయన నుంచి నేర్చక్కకపోవడం బయటికి వెళ్ళి మన సంసారం మామూలు ఇంటికి వెళ్ళి వాళ్ళతో దెబ్బలాడుతూ ఉండడం అదిగో నువ్వు ఇలా చేసావు వాళ్ళ ఆశ్చర్యంతో ఉంటారు ఈ దేవిటో బై అక్కడికి వెళ్ళి ఏం విన్నాడో పాఠం వాళ్ళు ఎప్పుడూ వినకపోతే పర్వాలేదు కానీ వాళ్ళు ఎప్పుడైనా బైమిస్టేక్ ఓ పాఠం వింటే అదే ఆయన చెప్పేదానికి ఈయన ప్రవృత్తికి అసలు పోలికే పొంతనే లేదు నేను అనుకోకుండా వేళ అలా వెళ్ళి విన్నప్పుడే నాకు అలా అనిపించి నేను రోజు వెళ్ళి వింటాడు ఈయన ఏం వింటున్నట్టు డౌట్ వస్తుంది కాబట్టి మనం చాలా అవసరం తర్కత ఆలోచించుకోవాలి ఆయన చెప్పేటని కాదు మీరు తర్కాన్ని ఉపయోగించి ఆ తర్కం ఉంటే యుక్తి తర్కత తర్కం అంత చెడ్డదేం కాదు తర్కం అంటే దుస్తర్కం కాదు యోగ్యమైన తర్కం శృతిమతస్తర్కోనుసంధీయతాం అని శంకరుడు ఉపదేశపంచుకుని ఉంటారు ఆ శాస్త్రవచనాలని వినాలి శ్రవణం విన్నది గుర్తుపెట్టుకోవాలి రిమెంబర్ అకౌంట్ గుర్తుపెట్టుకుంటారా పెట్టుకోరా గుర్తుంటుంది నేను గమనించా ఒక నాకు ఫోన్ చేసి చెప్పాడు వారం రోజుల క్రితం చెప్పాడు స్వామీజీ ఈ పుస్తకాలు ఏవో కొన్ని సేల్ అయ్యాయి దీని సొమ్ము నా దగ్గర ఇంత ఉంది అని నేను అడగలేదు నేను అలా అడగను ఎంతో కొన్ని జేబులో పెట్టుకుంటా ఇచ్చినప్పుడు లెక్క కూడా పెట్టుకోను నేను పెట్టుకుంటా నాకు అంత పెద్ద చేదస్తం లేదు కానీ ఫిగర్ చెప్పాడు అతను మూడు వేల ఎనిమిది పుస్తకాలు సేల్ అయ్యాయి అది మీకు నేను ఇస్తున్నాను అని ఎదు చెప్పాడు ఈ ఫిగరు తర్వాత వారం అయిన తర్వాత కూడా నా మనసులో అలాగే ఉంది స్థిరంగా పోలేదండి అంత పెర్ఫెక్ట్గా గుర్తుంది ఏమిటబ్బా ఇలా ఇంత బాగా గుర్తుంది అని నాకే ఆశ్చర్యంగా ఉంది సో అంటే డబ్బుకు సంబంధించిన ఫిగర్స్ అయితే పెర్ఫెక్ట్గా గుర్తుంటాయి గీత శ్లోకాలు గుర్తుంటాయి అలాగేదో అలాగే మతలపు వ్యవహారం ఏదో ఉంది అక్కడ కాబట్టి రిమంబర్ యూహ్ టు రిమెంబర్ చాలామంది అంటారు మేము విన్నప్పుడు బానే ఉంటుందండి తర్వాత గుర్తు ఉండదని ఎందుకు గుర్తుండదు యూహ్ టు థింక్ అమ్మౌటెట్ ఎందుకు గుర్తుండదు అంటే మన సిస్టంలో ఈ సాంసారిక విషయాలకు ఉన్నటువంటి లోటు గాధశీలత శాస్త్రం మీద లోపించింది సాధారణంగా శాస్త్రం చదివి వాళ్ళు శాస్త్రము ఎడల గాధశీలత కలిగి ఉండరు శాస్త్రము ఎడల లిప్ సర్వీసే ఉరికే దాన్ని అలాగా ఈ పారాయణను ఒకటి పెట్టారు మన వాళ్ళు దానికి వాచికంతపహాని పేరు పోయారు శ్రీకృష్ణుడు అలా చెప్పలేదు వాచికంతప అనుద్వేగకరం వాక్యం సత్యం క్రియహేతం చేయదు స్వాధ్యాయ అభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచిత అని చెప్పాడు దాంట్లో పారాయణ వాచికంతపహ అనలేదు కానీ పారాయణలో ఎవరోలో ఈశ్వరుని గురించి చేసిన స్థుతిని మీరు భావయుక్తంగా కనుక చేసినట్లయితే ఆయనకి కలిగిన భక్తి భావన ఏదైతే ఉందో దాంట్లో కొద్ది గొప్ప మనకు కూడా కలిగే అవకాశం ఉన్నది సో దట్ రెస్పెక్ట్ పారాయణలో కొంత విలువ ఉన్నమాట వాస్తవం కానీ గుడ్డెద్దు చేలో పడినట్టే సామెతో ఒకటి ఉంది అలాగా అలా అదే మామూలుగా చూపు కలిగిన ఎద్దు అయితే అది సెలెక్ట్ చేసుకుని ముందుకు అడుగు వేస్తుంది గుడ్డి ఎద్దు దానికి చూపుపోయింది కానీ చేలో దిగింది ఇలా మూతి పెట్టుకుంటూ పోతుంది ఎక్కడ గడ్డి దొరికితే అక్కడ లాగుతూ ఉంటుంది అలాగే అలా చేస్తూ ఉంటాడు అలాగా దట్ ఇస్ దాని ది పాయింట్ ఎంతో కొంత అలా పారాయణ చేసినట్టుగా ఆ శాస్త్రాన్ని భగవద్గీత పారాయణ చేసేయడం అనవసరం కదా అంటే దానికి ఏదో మళ్ళీ ఒక సపోర్ట్ ఇలాగా పారాయణ చేసినప్పుడు గుడ్డెద్దులాగా చేసిన తర్వాత ఎప్పటికైనా మళ్ళీ వీడు సదు హృదయంతో వస్తాడేమో అని అలాగేదో సపోర్ట్ చేసుకోవాలి కానీ ఒకప్పుడు ఏమవుతుందంటే ఒక మీనింగ్లెస్ ప్రాక్టీస్ని అలా సపోర్ట్ చేస్తే దట్ బికమ్స్ ఎ డిసడ్వాంటేజ్ ఆల్సో మీనింగ్లెస్ ప్రాక్టీస్ని ఇట్ ఈస్ మీనింగ్లెస్ అని యు కాల్ ఎస్ పేడ్ ఎస్ పేడ్ సో దట్ యూ విల్ కమ్ టు ది రైట్ పాత్ ఇమీడియట్లీ అలా మనం మొహమాట పడి దాంట్లో కూడా ఏదో మీనింగ్ చూసి ప్రయత్నం చేస్తే వాడు ఇది బానే ఉంది కదా అని ఫిక్స్ అయి కూర్చుంటాడు కాబట్టి అలాగా పారాయణ గ్రంథాలు ఏం కావు ఇది యు హోటు రిమెంబర్ కంఠస్థం చేసి కూర్చోవడం నేను అంటల్లా యు హిమెంబర్ ఆ సందర్భానికి తగ్గట్టుగా అది మనం గుర్తులో పెట్టుకోవాల్సి ఉంటుంది కంఠస్థం చేసి ఇదేముంటుంది ఇప్పుడు భగవద్గీత కంఠస్థం చేసిన వాడికి ఆ జీవిత సందర్భంలో ఆ శ్లోకం గుర్తుకు రాదు ఎక్కడైనా ఓ సభ పెట్టి ఏ శ్లోకం అడిగినా చెప్పమంటే చెప్తాడు అలా కాదు జీవితంలో సందర్భం వచ్చినప్పుడు గుర్తుకు రావాలి ఎవడైనా మన అవమానం చేసినప్పుడు మానావమానయో స్థుల్య మాట గుర్తుకు రావాలి అవమానం చేసినప్పుడు గుర్తుకు రావాలి అవమాన స్థుల్య అనే మాట ఎక్కడ ఏ శ్లోకంలో ఎక్కడుందో చెప్పాలంటే టక్కుమని చెప్పి ఎవడైనా అవమానం చేసినప్పుడు కంగారు పడిపోతే ఉపయోగం ఏమైంది కాబట్టి యూ అండ్ దెన్ యూ హెవ్ టు పాండర్ దాన్ని బాగా ఆలోచించాలి ఇప్పుడు మానవ మానయోస్తుల్యహాన్ని ఎవడో సన్మానం చేస్తాడు మనస్సులో హర్షము అనే వికారము కలుగకూడదు ఎవడో ఒక పొల్లు మాట అంటాడు అంటే ఏదో మనస్సుకి క్లేశ పెట్టే మాట ఏదో ఎవడో పొల్లు మాట అంటాడు పొల్లు మాట ఉన్నప్పుడు మనస్సుకి ఖేదము కలుగుతుంది ఈ రెండు వికారములు హర్ష విషాదము ఖేదము లేక విషాదము సో మానవ మానయోసుల్యన్నాడు శ్రీకృష్ణుడు తుల్య అంటే సమహ అంటే ఆ సమత్వం అంటే ఏమిటి అంటే ఈ వికారములు లేకుంకుట హర్షమనే వికారము విషాదము వికారము లేకుంకుట సో ఆ సందర్భం వస్తుంది సందర్భం ఎలా వస్తుందంటే మెడ నిండా మాలలు వేసేస్తూ ఉంటారు ఒకటి రెండు మూడు మాలలు వేసేస్తూ ఉంటారు అప్పుడు చాలా బాగుందే అని అనుకోకూడదు ఆ హర్షము కలుగురాదు అప్పుడు ఏం కలగాలంటే వినయమే కలగాలి పాపం వీళ్ళకి ఎంత ప్రేమ మాలలు వేసుకున్నారంటే అది మన గొప్పతనం కాదది వాళ్ళ ప్రేమ అబ్బా వీళ్ళకి ఎంత ప్రేమే ఉందండి ఇన్ని మాలలు వేసుకున్నారు ఇన్ని మాలలు అక్కర్లేకుండే అని ఆ ప్రేమభావమే ఉండాలి తప్ప హర్షము కలగడానికి వీళ్ళే అది చాలా బాగుందనేటువంటి హర్షం కలగకూడదు అలాగే ఎవడో పుల్లు మాట అనేవాడు ఉంటాడు వాడి ఆ మాట అంటే వాడికి వాడికి ఒక ప్రెషర్ ఉంటుంది ఆ మాట మిమ్మల్ని అనేస్తే కానీ వాడికి సంతోషం కలగదు ఆ మాట మిమ్మల్ని మిమ్మల్ని కొంచెం డౌన్ చేస్తే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు హ్యాపీగా అలా ఉంటా ఒక నా దగ్గరికి వచ్చాడు వచ్చే స్వామీజీ అక్కడ ఫంక్షన్ ఉంది మీరు రావాలన్నాడు అంటే నేను ఊరుకొచ్చా నేను ఊరుకోకుండా అన్నాను ఎలా రావాలి ఆడియన్స్గా రావాలా అని అడిగా అంటే పోనీ ఆయన ఏదో స్వామీజీ పెద్ద ఆయన మనం ఆయన పిలిచాం ఆయన అలా అడిగాడు దానికి ఏదైనా యోగ్యమైన రిప్లై ఇద్దామని అతను అనుకోవచ్చా అతను అలా అనుకో అయితే ఏమంటారు ఊరేగింపు పళ్ళకి తీసుకురమంటారా అని అడిగారు అడిగితే నేను ఏం మాట్లాడాను మాట్లాడి నాకు ఖాళీ క్లాస్ ఉంది నేను వస్తే కానీ జరగదేం లేదు కదా నన్ను నువ్వు ఆడియన్స్గానే పిలుస్తున్నావు కదా క్లాసు మానేసి ఆడియన్స్గా రావడం కంటే మరో సందర్భంలో ఏదైనా చూద్దాంలే నేను ప్రధాన వక్తగా ఉండే సందర్భం ఏదైనా ఉన్నట్లయితే చెప్పు అప్పుడు వస్తాను ఇప్పుడు ఆడియన్స్గా నేను అక్కడ వస్తాను నాకేదో క్లాస్ ఉందని చెప్పాను అతను అతను అన్నది అతను అన్నాడు నేను చెప్పింది నేను చెప్పాను సో ఇప్పుడు ఆ అకేషన్లో మన మనస్సులో వికారం కలిగినా మనం చూసుకోవాలి మన మనస్సులో వికారం కలిగి అప్పుడు గుర్తు రావాలి మానావమాన యోస్తుల్య